గణపతిగుంహవామహే ఉపమశ్రవస్తమ జ్యేష్టరాజన్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్రుమన్మోపి సాదనం శ్రీమహాగణాధిపతాశివసరభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్య వందే గురు పరంపరానుకంపా అహమజ్ఞానజం తమ నాశయామ్యాత్మస్థ జ్ఞానదీపేన భాస్వత ఈశ్వరుడు మనకి అనుగ్రహం చూపించే సర్వోత్తమైన విధానం దేనినైతే మనం ఈశ్వరు నుంచి కోరుకోవాలో ఆ విధానము ఏమంటే మన హృదయంలో ఈశ్వరుడు జ్ఞానదీపమును వెలిగించుట మీకు జన్మ నుండి విముక్తి కావాలా కావాలి కావాలి అంటే జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలి మీకు సుఖ దుఃఖముల ప్రవాహం నుండి విముక్తిని పొంది ఆ వికారములు లేని కాలమునకు అతీతమైన అంటే శాశ్వతమైన ఆనందము కావాలా కావాలి అంటే జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలి ఏది కావాలో కూడా మనిషికి తెలియదు మనిషి ఎంత అజ్ఞానంలో ఏది కోరుకోవాలో తెలీదు చిన్నవాడిని చాక్లెట్ కావాలా వంద రూపాయల నోటు రెండు ఇస్తే ఎక్కి తీసుకుంటాడు చాక్లెట్ తీసుకుంటాడు వంద రూపాయల నోటు తీసుకో మనం ఇంటి నుంచి అల్లాంటి వాళ్ళు సో కాబట్టి ఈశ్వరునించి మనము ఆ జ్ఞానదీపమును వెలిగించమని మనం కోరుకోవాలి ఈశ్వరుణ్ణి అందుకోసం మనం ఆరాధించాలి ఆయన వెలిగిస్తాడు ఈశ్వరుడు ఎందు భక్తి చేసినట్లయితే ఆయన జ్ఞానదీపాన్ని వెలిగిస్తాడు జ్ఞానదీపాన్ని వెలిగించడం కోసం ఆయన ఏం కష్టపడక్కర్లా ఎందుకంటే ఎక్కడి నుంచో పై నుంచి వచ్చి రానక్కర్లా ఇక్కడే ఉంటాడు హృదయంలోనే ఉంటాడు ఆత్మరూపంగా ఉంటాడు మరి అక్కడెక్కడో కథలో ఆయన గరుడు మీద వేగం వేగంగా వచ్చాడని చెప్పారు కదా అంటే గరుడు ఛందోమయన గరుడేన సమూహ్యమాన అని భాగవతంలో చెప్తాడు గరుడు మోసుకొస్తాడు సమూహ్యమాన అంటే మోయబొడుచున్నవాడు గరుడు మోసుకొస్తాడు కానీ గరుడు అంటే ఎవరండి ఛందోమయ వేదవాక్కునకే గరుడు అని పేరు ఛందస్సు అంటే వేదము సో వేదవాక్కు రూపంగా ఉండే గరుడు తెలిసిపోయింది కదా ఇప్పుడు మీకు అర్థం కాబట్టి ఏ హృదయంలో వేదవాక్కు పుడుతుందో ఆ హృదయంలో ఆ వేదవాక్కు చేత ఈశ్వరుడు ప్రకాశింపజేయబడతాడు అంతే కాబట్టి అది దాని యొక్క సింబాలిక్ అయితే పిల్లలకి కథ చెప్పేప్పుడు మాత్రం హృదయంలో వేదవాక్కు చేత ఈశ్వరుడు ప్రకాశింపజేయబడతాడు అంటే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు ఎప్రిషియేట్ కూడా చేయలేకపోతారు అంటే అది పిల్లలకి చెప్పాలి సో ఒక గరుగుడు ఉంటాడు వేగంగా పయనిస్తాడు దాని మీద విష్ణువు కూర్చుని తోటి వెళ్తూ ఉంటాడని అలా చెప్పాల్సి ఉంటుంది సో ఓ రకంగా ఆధ్యాత్మిక జ్ఞానం విషయంలో పిల్లల వంటి సాధకుల కోసం కథలను పూజించినప్పటికీ ఆ కథలలో ఉండే సింబాలజీని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉంటాడు ఆత్మభావస్థ ఆయన స్వరూపమే జ్ఞానమే ఈశ్వరుడు ప్రకటం అవడమే దీపం వెలిగించడం సూర్యుడు మన ఇంట్లో దీపం వెలిగిస్తాడంటే ఆయన పని మానుకుని వచ్చి ఇల్లు తుడిచి దీపం వెలిగిస్తాడన్నా కాదు ఆయన స్వరూపమే ప్రకాశం ఆయన ప్రకాశిస్తున్నాడు అంటే మన ఇంట్లో కూడా ప్రకాశం వచ్చేస్తుంది ఎక్కడొచ్చి మన మన వైపు నుంచి చేయాల్సింది ఒకటి ఉంటుంది అదేంటంటే కిటికీ తలుపులు తీయాలి లేకపోతే గాజు తలుపులు పెట్టారనుకోండి ఆ గాజు నిండా మురికి ఉంటే మకిలు పట్టేస్తుంటే సూర్యుడు లోపలికి ఎలా వస్తాడు కాబట్టి ఆ మకిలంతా తడిగుడ్డతో తొడవాలి క్లీన్గా పెట్టాలి పెడితే అప్పుడు సూర్యుడు ఇంట్లో దీపాన్ని వెలిగించేస్తాడు అంటే స్వయంగా ప్రకాశిస్తూనే ఉంటాడు ఈశ్వరుడు కూడా అంటే మన హృదయాన్ని మనం శుద్ధంగా తిరగాలి హృదయాన్ని శుద్ధంగా తిపట్టడం అంటే ఏంటో తెలుసునండి విషయ వాసనల యొక్క కాలుష్యం అధికంగా ఉండరాదు విషయ వాసనలకు అవి కాలుష్యం అవి కాలుష్యం ఆ మకిలి అది తగ్గించుకోవాలి తర్వాత దేశ కల్పన కాలకల్పన వీటికి అతీతంగా ఉండాలి ఎందుకంటే ఈశ్వరుడు దేశకాలంలోకి అతీతుడు మీరు ఇరవై నాలుగు గంటలు ఇది తూర్పు ఇది పడమరాజు దక్షిణం ఇది ఉత్తరం ఉంటుంది ఇలాగ లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే మీకు ఈశ్వరుడు ప్రకటం కాదు వాస్తు కుదురుతుంది ఈశ్వరుడు ప్రకటన కాదు హృదయంలో జ్ఞానదీపం వెలగడం ఉండదు వాస్తులు ఆ లెక్కలో వేసుకుంటూ కూర్చొని ఉత్తరంలో ఎత్తుగా ఉండాలి దక్షిణంలో పల్లంగా ఉండాలి ఇక్కడ పొడుగ్గా ఉండాలి అక్కడ పొట్టిగా ఉండాలి బాక సో ఈ రకమైన దేశ కల్పన నుండి మీరు బయటపడితే కానీ మీ హృదయంలో ఈశ్వరుని యొక్క జ్ఞానదీపము వెలుగదు ఎందుకంటే ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు సూర్యుడు ఎలాగైతే ప్రకాశమే స్వరూపముగా ఈశ్వరుడు ఆ జ్ఞానమే స్వరూపముగా జ్ఞానము అంటే ఆ ఎరుక ఆ తెలివి అది దాని ఎందు దేశకాలముల యొక్క కల్పనలు ప్రకాశిస్తాయే గాని జ్ఞానము దేశకాలముల యొక్క కల్పనల చేత బంధింపబడదు పరిచ్ఛన్నము చేయబడదు దేశకాలముల కల్పనలకు అతీతమైనది జ్ఞానం ఆత్మస్వరూపం వచ్చింది కాబట్టి మీరు కూడా ఈ దేశకాలముల కల్పన నుండి బయటపడే వరకు ఆ జ్ఞానమనే దీపము వెళ్ళబదు దేశకల్పన కాలకల్పన దీనికి స్టాండర్డ్ దృష్టాంతం కబీర్ కబీర్దాసు లేకపోతే కబీర్దాస్ శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన వన్ ఆఫ్ దమ్ చెప్పారు ఆయన నడువు ఆల్చాడు పలహారం చేసి నడువు వాల్చాడు కాశీలో నడువు ఆల్స్తే ఒకడు అన్నాడు ఎవ శివుడి వైపు కాళ్ళు పెట్టి పడుకున్నాడు ఏంటి అంటే ఈయనన్నాడు శివుడి వైపు పెట్ట కాలు ఎటువైపు కాళ్ళు పెడితే శివుడు ఉండడో నువ్వే చెప్పవాయా అటువైపు కాళ్ళు పెడతాను కాబట్టి శివుడి వైపు కాళ్ళు పెట్టేటంటే ఇంకా దేశ కల్పన గట్టిగా పట్టుకుని ఉన్నాడు అనమాట ఈయన ఈయన దైవ భక్తి తక్కువ ఉన్నవాడు కాదేమీ ఆయన కంటే ఎక్కువ భక్తి కలవాడు ఆయన సర్వం కలిగిన బ్రహ్మ సబ్కు ఈశ్వర్ హయ్ అనే దర్శనంలో ఉన్నవాడు ఇంకా మరి కాళ్ళు ఎక్కడ నెట్టు పెట్టుకుంటారా కాళ్ళు ఎటువైపు పెట్టాలి కదా ఎక్కడ పెట్టినా శివుడు పెట్టాడు కాబట్టి కాలు ఇటు పెడుతున్నావు అటు పెడుతున్నావు అనే శంకలని ప్రక్కన పెట్టి ఎక్కడో నడుమువాల్సటానికి అవకాశం ఇప్పుడు ప్లాట్ఫామ్ ఇలా ఉంటే ఇలా పడుకోమంటే ఎలా పడుకుంటారండి పొడుగ్గా కాలు చాచుకోవాలంటే ఇప్పుడు దీని మీద పడుకోమంటే నన్ను నేను ఎలా పడుకోవాలి ఇలా పడుకోవాలా ఇలా పడుకోవాలి లేదా పడుకోవాలి కదా కాదు దిక్కు సరిగ్గా లేదు ఇటు పడుక్కోమంటే ఏమన్నమాటది సో కాబట్టి ఈ రకమైన దేశ కాలకల్పనలు అరే ఈశ్వరుణ్ణి స్మరించరా అంటే ఇప్పుడు వద్యం ఉందంటాడు ఇప్పుడు వద్యం చూడండి వద్యం ఉంది కాబట్టి ఈశ్వరుణ్ణి స్మరించకూడదు దుర్ముహూర్తం ఉంది కాబట్టి ఈశ్వరుణ్ణి స్మరించకూడదు నన్ను భాగవతం చెప్పండి అన్నారు సరే చెప్తాను అన్నాను ఎప్పుడంటే ఎప్పుడు చెప్పమంటారు రేపు చెప్పండి రేపే చెప్తాను ఫస్ట్ రేపే వస్తా చెప్తాను అన్నాను నేను అంతా సిద్ధం చేసుకున్నాను వాళ్ళు ఫోన్ చేశారు ఇవాళ ముహూర్తం బాగులేదండి ఇవాళ మీరు భాగవతం చెప్పడానికి లేదు రేపు చెప్పాల్సి ఉండదు అంటే నేను అన్నాను చూడండి రేపు కూడా లక్కీగా నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి రేపు చెప్తాను నాకేమీ అభ్యంతరం లేదు బట్ మీరు రకంగా షిఫ్ట్ చేసుకుంటూ ఒకప్పుడు నాకు ఇంకా అవకాశమే ఉండకపోవచ్చు అప్పుడు నేను భాగవతం చెప్పే అవకాశమే ఉండదు మీరు వినడం మీరు ఇంకేదైనా వ్యవస్థ చేసుకోవాల్సి ఉంటుంది అది మనస్సులో అనుకున్నాను లక్కీగా మొన్నాడు ఫ్రీగా ఉన్నాను కాబట్టి మొన్నాడు వెళ్ళి చెప్పాను లేకపోతే భాగవతం అంటే ఏమిటి ఈశ్వరుని యొక్క విభూతిని స్మరించడమే కదా దానికి ముహూర్తమేమిటి లబ్జ్యమేటి ఇది క్యా బాధ్యం కాబట్టి ఈ కాలముల యొక్క కల్పన కాలకల్పన దేశ విషయ కాలుష్యము విషయ అంటే వస్తు పరిచ్ఛేదం ఈ మూడు పరిచ్ఛేదములకు అతీతమైనటువంటి ఆ ఎరుక ఎందు ఎవడైతే నిలిచి ఉంటాడో వారి హృదయంలో ఈశ్వరుడు జ్ఞానరూపంగా ప్రకటమవుతాడు దాని పేరే జ్ఞానదీపమును వెలిగించుగా సో జ్ఞానదీపేన భాస్వత ఆ జ్ఞానదీపాన్ని నేను వెలిగిస్తాను జ్ఞానదీపేనా వివేక ప్రత్యయ రూపేణ భక్తి ప్రసాద స్నేహాభిషిక్తేన జ్ఞానదీపము అంటే అండర్స్టాండింగ్ స్పష్టంగా విషయము తెలుస్తూ ఉండుట దాని పేరు జ్ఞానము అదే దీపము జ్ఞానమే దీపము జ్ఞానాన్ని దీపంతో పోల్చారు మహర్షులు గొప్ప విషం జ్ఞానాన్ని దీపంతో పోల్చడం తర్వాత జ్ఞానము ఈశ్వరుడు అని చెప్పినటువంటి సంస్కృతి బహుశా భారతీయ సంస్కృతి మాత్రమేనేమో అని అనిపిస్తుంది ఈశ్వరుడు అంటే జ్ఞానస్వరూపుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇప్పుడు మీరు సృష్టి చూస్తే సృష్టిలో మూడే ఉన్నాయి ఓకే సృష్టిలో మూడే ఉన్నాయి ద్రవ్యము క్రియ జ్ఞానం ద్రవ్యం అంటే మేటర్ క్రియా అంటే ఎనర్జీ జ్ఞానము ఇంటెలిజెన్స్ ఓకే ద్రవ్యము జడము క్రియ ఎనర్జీ జడము జ్ఞానం ఇప్పుడు మీరు దేవుణ్ణి దేంట్లో పెడతారు ద్రవ్యంలో పెడతారా జడంలో ద్రవ్యంలో పెడతారా ప్రాణంలో పెడతారా సారీ క్రియలో పెడతారా జ్ఞానంలో పెడతారా మీరు చేతి చేయండి కాబట్టి ఎవడైతే ఈ దేహము నేను అనుకుంటాడో వాడు తానాన్ని తాను జడ దేహంతో తాదాత్ని చేస్తూ ఉన్నాడు కనుక వాడి దృష్టిలో ఈశ్వరుడు కూడా ఒక జడ దేహరూపంగా ఉంటాడు ఇప్పుడు ఈ దేహము నేను గనుక నాకు దేహము దేహమే గనుక ఈశ్వరుడు మరి ఒక దేహమై ఉంటాడు అప్పుడేమవుతుంది ఈ దేహానికి దోమలు కుట్టి ఇబ్బంది పెడుతూ ఉంటాయా ఈశ్వరుని కూడా దోమలు కుట్టాడు తప్పదు దేహం అన్న తర్వాత ఇంకా సమానమే కాబట్టి ఈ దోమల పుట్టడం అన్నది స్వామిజీ చెప్పిన మాట అలాగ నచ్చిందని చెప్పి చెప్తూ ఉంటాం కాబట్టి ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు సత్యం జ్ఞానం బ్రహ్మ జ్ఞానం దీపం ఆ దీపంలో ఆ ప్రకాశంలో ఆ ఎరుకలో ఆ వెలుగులో శక్తి ద్రవ్యము ఎనర్జీ అండ్ మ్యాటర్ అవి కాబట్టి అటువంటి జ్ఞానస్వరూపుడైన ఈశ్వరుడు ఈశ్వరుడు బుద్ధియందు అవతరిస్తే ఈశ్వరుడు అవతరిస్తాడు అవతరించడం అంటే దీపడు ఈశ్వరుడు బుద్ధిలో అవతరిస్తే దానికి బుద్ధియోగము అని బుద్ధియోగం అంటే జ్ఞానమే ఈశ్వరుడు మనస్సులో బుద్ధి మనస్సులో అవతరిస్తే దానికే భక్తి యోగము అని ఈశ్వరుడు చేతుల్లో అవతరిస్తే దానికే కర్మయోగము అది అవతారం ఉంటాయి కాబట్టి జ్ఞానదీపము అంటే ఈశ్వరుడు బుద్ధిలో అవతరిస్తాడనమాట బుద్ధిలో బుద్ధి చక్కగా క్లియర్గా ప్రకాశిస్తూ ఉంది క్లియర్గా ప్రకాశిస్తూ ఉంటుంది క్లియర్గా ప్రకాశించడం అంటే వైపు తెలుసునండి కలగాపలని చేసేయకుండా ఉందిట వివేక ప్రత్యయ రూపేణ శంకరులు మొత్తం వేదాంత ఉపదేశంలో వివేకములకు ఎక్కువ స్థానాన్ని ఇచ్చారు ఆయన అంటే వివేక జ్ఞాన జ్ఞాన దీపము అంటే వివేక రూపంగా ఉంది అని ఎక్కడికక్కడ వివేకము వివేకము అంటే ఎప్పుడు ఒక దీన్ని దాన్ని కలిపేయకూడదు ఇప్పుడు ఉప్పు పంచదార రెండు చల్లగా ఉన్నాయి కదా రెండు ఒకే సీసాలో కలిపి కూసిపెట్టుకున్నారనుకున్న సీసా ఒక సీసాలో రెండు రెండు పెట్టేసుకుంటే పెట్టేసుకున్నారు అనుకోండి అప్పుడు ఏమంటుంది అది దాన్నే ఏమంటారు అవి వేయకే ఒకసారి ఓ తల్లి పైసలు ఇచ్చి ఓ కేజీ బియ్యం ఓ వంద గ్రాములు నువ్వులు తెచ్చి పెట్టమండి పిల్లవాడిని వీడు కొట్టుకు వెళ్ళాడు పచ్చారీ కొట్టుకు వెళ్ళే కేజీ బియ్యం ప్యాకెట్ ప్యాక్ చేసి ఇచ్చేవారు పూర్వం న్యూస్ పేపర్లో ప్యాక్ చేసి ఇచ్చాడు వంద గ్రాములు పిల్లలు పిల్లలు అంటే నువ్వులు అది ప్యాక్ చేసి ఇచ్చాడు వీడు సైజుల మీద పెట్టుకుని వేగంగా తొక్కుకు రావడంలో కింద పడేశాడు అసలు ఈ ప్యాకెట్ ఆ ప్యాకెట్ చిరిగిపోయి వీడి ఇంటికి తీసుకొచ్చేపటికి బియ్యము నువ్వులు కలిసిపోయాడు ఇప్పుడు అమ్మగారు వంట ఉండాలి అప్పుడు ఆవిడేం చేశారంటే ఇలా కలగా పలకం చేసి తీసుకొచ్చేవు కాబట్టి వివేకాన్ని చెరగొట్టి తీసుకొచ్చేవు కాబట్టి కూర్చుని మళ్ళీ వివేకం చేసి వెళ్ళు బియ్యపు గింజలని కరెక్ట్గా వివేకం చేసి వెళ్ళు ఇంకా ఇప్పుడు వాడు ఏం చేయాలి బియ్యపు గింజలను ఏరడం కాదు నువ్వు గింజలను ఏరి పక్కన పెట్టేస్తే మరి నువ్వు గింజలను ఏరితే మరి బియ్యపు గింజలను ఏరద్దు అంటే అక్కల్లా నువ్వు ఏరితే చాలు దీన్ని చిల తండ్రుల వివేకము అంటారు నువ్వు గింజలను ఏరితే చాలు ఈ యొక్క గింజలు మిగిలి ఉంటాయి కిలతండుల వివేకము సో అదేవిధంగా ఇంకే దృష్టాంతమే అదేవిధంగా ఆత్మ అనాత్మ ఇది ఆత్మ ఇది అనాత్మ దేహము దేహము ఆత్మయా అనాత్మయా అనాత్మ అని స్పష్టంగా దేహమును అనాత్మగా గుర్తించుట అలా దర్శించుట మనస్సు ఆ సంకల్పాలు మనస్సులో వహించేటువంటి సంకల్పాలన్నీ కూడా అనాత్మే అని స్పష్టంగా మనస్సును సాక్షి రూపముగా దర్శించుట మనస్సుని సాక్షిగా దర్శించడం అంటే ఏమిటి ఆత్మ కాదని గుర్తించడం పేరే దేహమును సాక్షిగా దర్శించడం అంటే దేహము నేను కాదు అని గుర్తించడమే ఆ విధంగా ఆత్మ అనాత్మ వివేక ప్రత్యయము ధర్మ అధర్మ వివేక ప్రత్యయము జ్ఞానదీపం జ్ఞానదీపం అలా ఉంటుంది ధర్మ అధర్మ వివేక ప్రత్యయము ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు ఏమండి మేమో పది ఏదో ఒక ఇది చేస్తున్నాము తోట పెంచుతున్నాము మామిడి తోట ఏదో ఏదో తోట మామిడో బొప్పాయో ఏదో కోతులు వచ్చి తోటని పాడు చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ కోతులకి నివారణోపాయం మేము ఆచరణలో పెట్టాలనుకుంటున్నాము మీ సలహా ఏమిటని అడిగితే నేనున్నాను నివారణోపాయం అంటే ఏమిటో చెప్పండి అంటే గన్ను ఒకటి పేల్చడము అంటే నేను అన్నాను గన్ను గాలిలోకి పేల్చడమా వాటిని బెదిరించి పప్పు చేయడానికి లేకపోతే వాటి మీదకే పేల్చడమా అంటే గాలిలోకి పేలుస్తాం అప్పటికి అవి వాటికి అలవాటు అయిపోతుంది గాలిలోకి పేలిస్తే అవి అవి లెర్న్ సూన్ చాలా తెలివిగా ఉంటాయి సో ఇక్కడ మనకు వస్తూ ఉంటాయి చాలా తెలివిగా ఉంటాయి ఒకసారి ఇక్కడికి ఒక రాబోయింది నా దగ్గర అరటి పొడి అలా వేసాను అట్లా వెళ్ళిపోయింది మీ పని మీద చూసుకోండి తన పనులకు చూసుకుంటుంది టైం వేస్ట్ అవి చేసుకోవు మన టైం వేస్ట్ చేయవు కాబట్టి అవి గన్న సౌండ్ ఒకటి రెండు సార్లు భయపడతాయి ఇంకా తర్వాత అలవట్టు పడిపోతాయి అయితే ఏమిటి మరి ఏం చేస్తారంటే గన్ను వాటి మీదకే ప్రయోగించాలి అంటే నేను చెప్పాను తప్పినట్టు మరి అయితే మరి మా పంట మాట అయితే నీకు ఎంత నష్టం వస్తుంది కోతులకు వదిలేసేవనుకో నీకు ఎంత నష్టం వస్తుంది ఆ టెన్ టు లాస్ వస్తుందండి ఆ పర్వాలేదు అది పెద్ద ఎక్కువ లాస్ కాదు మనం కూడా పశుపక్షిలతో కలిసి జీవించాలి అంతేగాని కోతుకి హాని మీరు అంటే మరి పంట పండించడం ధర్మం కాదంటే చూడండి మీరు అలాగంటే అడ్డగోలు వాదం వద్దు కోతి మీద ఆయుధాన్ని ప్రయోగించడం అధర్మం పది పర్సెంట్ ఇరవై సరే మీరు కోతి మీద ఆయుధాన్ని ప్రయోగించకూడదు వాటిని భయపెట్టి ఉపాయం ఏదైనా చూడండి కోతికి మాత్రం మీరు హాని చేయకూడదు కోతి అక్కర్లేదు ఏ పశువుకి కూడా మీరు హాని చేయకూడదు ఏ పశువుని మీరు హింసించకూడదు పశుహింసర్మం కాబట్టి క్లారిటీ క్లియర్ నేను ఏదో దృష్టాంతం చెప్పాను క్లియర్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ క్లియర్ ఇంత మళ్ళీ దాంట్లో శంకకి తావులేదు క్లియర్ సో ధర్మము అధర్మము ధర్మం హనుమంతుడిని పూజ చేసేసి కోటికి హాని చేస్తే అది అధర్మమే అవుతుంది తప్ప ధర్మం కాదు ఏ పశువుకి హాని చేయకూడదు ఓవైపున దేవుణ్ణి పూజిస్తూ ఇంకోవైపున పశువుని మీరు హింసిస్తే అది అధర్మం అవుతుంది దేవుణ్ణి పూజించకపోయినా పర్వాలేదు పశువులు హింస కలుగరాదు ధర్మ అధర్మ స్పష్టమైన అవగాహన సో స్పష్టంగా క్లియర్గా ఉండాలి కాదండి అక్కడ మటుకు బసహింస చేస్తా యాక్సెప్టబుల్ నా రసహింస సో ఆ విధంగా స్పష్టమైన క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ధర్మ అధర్మ వివేకము అలా ఆ జ్ఞానం మీకు ఉందనుకోండి అదే దీపం అంటే ఆత్మ అనాత్మ వివేకము తర్వాత సుఖ దుఃఖ వివేకము స్పష్టమైన అవగాహన ఉండాలి రాత్రిపూట లేటుగా తొమ్మిదిగో తొమ్మిదిన్నరకో పార్టీ పేరు చెప్పి పార్టీ అనో లేకపోతే డిన్నర్ అనో పెళ్లి పెళ్లి పేరంటో అనే పేరు చెప్పి మీరు హెవీగా రిచ్ ఫుడ్ పది తొమ్మిది మీరు తిన్నట్లయితే మీరు తెలివి తక్కువ పని చేస్తున్నారు తెలివి తక్కువ పని అంటే ఆ జ్ఞానదీపము సరిగ్గా వెలగట్లేదు అనమాట వివేక ప్రత్యయము దోష లోపం వచ్చిందనమాట అలా కాకుండా ఏముండదు నేను నా భోజనం అయిపోతుంది ఏడున్నర ఎనిమిది అయిపోయింది నా భోజనం అయిపోతుంది తొమ్మిదింటికి భోజనం చేసే అలవాటు నాకు లేదు తర్వాత లేటుగా నేను హెవీ ఫుడ్ తేనాను కాబట్టి మీరు దయచేసి ఏమీ అనుకోకండి బెస్ట్ విషస్టు యూ నేను మీ పార్టీకి రావటం అని చెప్పాడు అనుకోండి వీడు స్పష్టముగా ప్రకాశిస్తూ పార్టీకి రావట్లేదని చెప్తే ఎందుకు పనికి వాడు అనుకుంటాడు మంచిది మనం పనికిరాని వాళ్ళమని ఎదరో వాళ్ళు అనుకుంటే అది ఆశీర్వచనము అది ఇంకో వివేక సో ఈ విధంగా క్లారిటీ ఆఫ్ థాట్ ఈశ్వరుడు సర్వవ్యాపకుడు వైకుంఠము నా బుద్ధియే వైకుంఠము శుద్ధమైన బుద్ధికే వైకుంఠము అని పేరు కుంఠ అంటే దోషము దోషము లేనిది వికుంఠ వికుంఠ ఏమో వైకుంఠ leni లేని రాగద్వేషముల కాలుష్యము లేని బుద్ధికే వైకుంఠము అని పేరు క్లియర్గా Everything is very clear. ఉండాలి సో దట్ ఈస్ కాల్డ్ జ్ఞాన దీపం నేను రాత్రి ఎక్కడో ఎక్కడో ఒంటరిగా ఉన్నాను పెద్ద ప్రాసాదం దెయ్యం అంత పంప నేను ఒక్కడిని సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి దానికి బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను నేను ఒక్కనే గంటకి తెలివి వచ్చింది తెలివి వస్తే దెయ్యం కనపడింది అదే దెయ్యం అనుకోబోయి దెయ్యమేమిటి మళ్ళీ చూడు ఒకసారి మళ్ళీ చూసావు నీడ దెయ్యాలు ఎక్కడి నుంచి కల్పిస్తుంది దెయ్యం కాబట్టి ఇంకా ఈ దెయ్యం ఒకటి ఇంకా ఉందా ఇంకా పోయిందేమో అనుకున్నాను ఇంకా ఉందా అని అనిపించింది అప్పుడు నేను చాలా సంతోషించాను ఎందుకని వివేక ప్రత్యయమే చక్కగా తప్పు మంచినీళ్ళు తాగి మళ్ళీ హాయిగా ఆ వివేక లేదనుకోండి ఒంటి గంట నుంచి తెల్లారి దాకా దెయ్యం కోసం భయపడదు వీడు అలాగే దా కూర్చుని ఉంటాడు కాబట్టి అభయము వివేకం ఉన్న చోట భయం ఉండదు వివేకం ఉన్న చోట శోకము ఉండదు ఎవరైనా పోయారనుకోండి ఓ బోరు బోరు కొని ఏడుస్తూ కూర్చున్నాడు వాడికి వివేకము లేదు వివేకం ఉన్నవాడు ఉంటాడు అసో గతాశ నగతాసు నాను పండిత దీంట్లో పోవడం ఏమిటండి ఉండడం ఏమిటండి అంతా కూడా మన కల్పనే కదా రూపము అనిత్యము అసత్యము అశాశ్వతము దీనికోసం మీరు దుఃఖిస్తున్నట్టు ఎవడు దుఃఖిస్తున్నట్టు దేనికోసం దుఃఖిస్తున్నట్టు కాబట్టి కాబట్టి శోకము ఉండదు వివేక ప్రత్యయం భయము ఉండదు వివేక అలా ఎప్పుడూ అలా వెలుగుతూ ఉండాలి జ్ఞానదీపము శంకరులు వివేకానికి ఎంత ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారంటే ఆయన ఇన్ని గ్రంథాలు ప్రస్థానత్రయ భాష్యాలు ఇవన్నీ రాసి కూడా అదే మీరు వివేకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి రా అని ఉపదేశిస్తూ వివేక చూడామణి హేన గ్రంథాన్ని రాశారు ఈ రిపీట్స్ హిమ్ ఎందుకని వీళ్ళకి వివేకాన్ని బాగా హ్యామర్ చేయాలి వీళ్ళ బుద్ధిలో వివేకాన్ని ప్రవేశపెట్టాలి అని వివేక చూడామణి అది ఆభరణం ఇప్పుడు ఇక్కడ ఆభరణం అంటే ఒక చక్కటి హెయిర్ స్టైలు దానికి ఖరీదైన హ్యాక్టు పెట్టుకొస్తే అది ఆభరణమా తలకి లేకపోతే మంచి అందమైన కుండలాలు పెట్టుకొస్తే ఆభరణమండి అది ఆభరణం కాదు తల పైన ఆభరణం ఎలా మంచి ఖరీదైన తలపాగా చూడితే ఆభరణం అవుతుంది అది శివాజీ తలపాగాయో వివేకానంద తలపాగాయో చుట్టూసాను నేను అది ఆభరణం అవుతుందా అది ఆహరణం కాదు పైన ఉండేది ఆభరణం కాదండి లోకంలో ఉండేది ఆహరణం అవుతుంది సో అది చూడామని చూడామని అంటే ట్రస్ట్ జూయల్ సురస్సు అలంకారము ఏమిటి వివేకము వివేక ప్రత్యయము మనిషి తలని పొడవడానికి ఉపయోగించకూడదు పొట్ల గిత్తలాగా తలని గిత్త ఏం చేస్తుంది తలని దేనికోసం వాడుతుంది పోట్ల పోట పొడవడానికి ఉపయోగిస్తుంది మనిషి అందుకోసం పుట్టు మనిషి తల అందుకోసం ఉపయోగించకూడదు తర్వాత మనిషి తలని భుజించడాని కోసం ఉపయోగించకూడదు ఉంటుంది భుజించడం ఉంటుంది దానికోసం ఉపయోగించకూడదు మనిషి తలని జ్ఞానం కోసం ఉపయోగించదు మనిషి తలకి పశువుల తలలకి తేడా అది తలకి మనిషి తలకి తేడా చిత్త కర్మ కోసం ఉపయోగిస్తుంది తలని మన న్యాదిగా ఉపయోగించాలి పశువు తలని భోజనం చేయడానికి ఉపయోగిస్తుంది కంటితో చూసి నోటితో తినడానికి ఉపయోగిస్తుంది మనము కంటితో చూసి నోటుతో తినడం అనేది ఆనుషంగికంగా ఉంటుంది ఏమీ అభ్యంతరం లేదు కానీ తలని దేనికి వాడాలి వివేకము జ్ఞానదీపము వివేక చూడామణి అని ఈ వివేక ప్రత్యయ రూపంగా ఉండే జ్ఞానమనే దీపానికి నూనెమిటండి నూనె ఉండాలి కదా దీపానికి అంటే అంటే అప్పట్లో దీపాలు నూనె దీపాలు ఉండేవి అదే ఇప్పుడు దీపాలు అయితే గాజుబుడ్డి సిలమెంటు లీడ్స్ ప్లస్ లీడు మైనస్ లీడు అలాంటి రూపకం ఏదో చెప్పు ఉండేవారు శంకరాచార్యులు ఆయన కాలంలో ఈ దీపాలు లేవు గనుక దీపమే కలదు కనుక దాన్ని రూపకంగా చెప్తున్నారు నేను ఏమిటంటే చూడండి ప్రేమతో నిండిన హృదయము ప్రసన్నముగా నుండును చెప్పాను అది నేను ఇది మళ్ళీ రీక్యాప్ ప్రేమ నిండిన హృదయము ప్రసన్నముగా నుండును ప్రేమ బదులు కామక్రోధాలు ఉన్నట్లయితే ఆ హృదయము ఆందోళన అలజడితో నిండి కాబట్టి ప్రేమ నిండ ప్రేమ సర్వమును ప్రేమించగలిగి అంతటి ప్రేమ ఏమంటే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు కదా సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు హృదయంలో ప్రకటము కావాలి అంటే మీ హృదయం ఎంత విశాలంగా ఉండాలో మీరు ఆలోచించుకోండి సో ఇప్పుడు రాజుగారు ఇంటికి వస్తున్నారంటే ఓ ఇరుకు గదిలో ఓ మూల మలతమతం వేసి దాని మీద పడుకోమంటారా గదంతా ఖాళీ చేసి పెద్ద విశాలమైన గదిని రాజుగారి కోసం ఏర్పాటు చేస్తారు అదేవిధంగా ఈశ్వరుడు మన హృదయంలోకి రావాలి అంటే హృదయము ఎంత విశాలముగా ఉండాలో మీరు సో అంటే ఈ జగత్తు ఎంత విశాలమైనదో ఆకాశము ఎంత విశాలమో హృదయం అంత విశాలంగా ఉండాలి విశాలమైన హృదయం ఉండాలి సంకుచితమైన హృదయం ఉండకూడదు విశాలమైన హృదయం ఉండాలి అటువంటి హృదయంలోనే ఆ ప్రేమ ప్రేమతో నిండిన హృదయం ఉంటే విశాలమైన హృదయమే అటువంటి హృదయము ప్రసన్నంగా ఉంటుంది ఆందోళన అలజడి ఉండదు చాలా ప్రసన్నంగా ఉంటుంది అటువంటి ప్రసన్నమైన హృదయంలో ఈశ్వరుని యొక్క విభూతి జ్ఞానము రూపముగా ప్రకటనవుతుంది దీనికి వివేకానంద స్వామి దృష్టాంతం బంగరు నాణ్యము అడుగుణ ఉన్నది మీరు ఉన్నది పైన ఆ బంగారు నాణ్యము కనపడాలి అంటే రెండు కండిషన్లు ఒకటి మీరు మురిగిగా ఉండకూడదు మీరు స్వచ్ఛంగా ఉండాలి రెండవది మీరు కదిలతో ఉండకూడదు కదలిక లేకుండా నిశ్చలంగా ఉండాలి నిర్మలంగా ఉండాలి నిశ్చలము నిర్మలము ఈ నిశ్చల నిర్మల ఈ రెండు కలిసి ఉంటాయి ఎక్కడ హృదయం నిర్మలంగా ఉంటుందో అక్కడ నిశ్చలంగానే ఉంటుంది మించుమించుదా నిర్మలంగా మీరు పెట్టుకోగలిగితే నిశ్చలం అయిపోతుందా ఉంచుమించు కొద్ది కదలకు నష్టమైనా కాలుషంగా ఉంటే మటుకు అది ఎప్పటికీ నిశ్చలము అవ్వదు కాబట్టి నిర్మలమైన హృదయము అంటే రాజద్వేషాది కాలుష్యములు లేని హృదయము అది నిశ్చలంగా సహజంగానే నిశ్చలంగా ఉంటుంది అదిగో అతి స్థితి ఆ నీరు కదలటం లేదు స్వచ్ఛమైన నీరు అడుగున ఉన్న బంగారు నాణ్యము మీరు అలాగే స్పష్టంగా చూసి దాని మీద ఉండే పేరు కూడా చదవచ్చు అదేవిధంగా అంటే ఆ నీరు ఆ నాణ్యాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది లేకపోతే అడుగున వజ్రం ఉందనుకోండి రిఫ్లెక్ట్ చేస్తుంది అదేవిధంగా నిర్మలమైన ఆ నిశ్చలమైన ప్రేమతో నిండిన హృదయములో ఈశ్వరుడు జ్ఞానదీపము రూపముగా ప్రకటమవుతాడు జ్ఞానదీపాన్ని వెలిగిస్తాడు అంటే తనే జ్ఞానము కనుక జ్ఞానమే దీపము కనుక ఆ రూపముగా ప్రకటమవుతాడు తర్వాత మద్భావనాభినివేశ వాకేరితేనా దీపం వెలగడానికి వస్తుంది దీపం వెలిగించారు నూనె పోసారు కానీ గాలి కూడా ఆడాలి గాలి ఆడాలి గాలి ఉండకపోతే ఇప్పుడు చిన్న ఎప్పుడైనా చూసారా దీపం చిన్నది అదికెళ్ళాంతారు ఎప్పుడైనా చూసారా అడుగున చిన్న చిన్న హోల్స్ చేస్తారు ఆ కవర్కి పూర్తిగా కవర్ చేసారు ఆ హోల్స్ నుంచి గాలి ఉంటుంది పైన ఓపెన్ పెడతారు పైన కూడా టోపీలాగా పెట్టి ఆ టోపీలో సైడ్ లో ఓపెనింగ్ ఉంటుంది ఆ ఓపెన్ కవర్ చేసి వస్తే ఈ హాట్ ఎయిర్ బయటికి పోక దీపం ఆడుతుంది కాబట్టి దీపం వెలుగుతూ ఉండాలి అంటే గాలి అలా వచ్చి అలా పోతూ ఉండాలి ఇలా గాలి వచ్చి ఇలా పోతూ ఉండాలి అవునండి దీపం అలాగా దీపం వెలుగుతూ ఉంది గాలి ఇలా అడుగు నుంచి వచ్చి అలా పైనుంచి పోతూ ఉండాలి అంటే గాలి యొక్క ప్రవాహం ఉండాలి మరి ఎక్కువ గాలి ఉండకూడదు ఎంత గాలి ఉండాలి దీపం వెలుగుతో ఉండడానికి ఆవశ్యకమైన తక్కువ మోతాదులో గాలి ఉండాలి సో అటువంటి వాతము చేతనే గాలి చేతనే ఆ దీపము అలా మెయింటైన్ చేయబడుతుంది మరి హృదయంలో ఉండే జ్ఞాన దీపానికి గాలి ఏమిటి ఆక్సిజన్ ఉండాలి కదా దీపానికి అదేమిటి అంటే మద్భావనాభినివేశ వాత ఈ రీతైన ఈశ్వర భావన ఈశ్వర భావనను నిలబెట్టుకోవాలి అనే పట్టుదల ఈ పట్టుదల అనేది మూర్ఖపు పట్టుదల కాదు కామన్ పాయింట్గా ఉంటాడు కానీ తాను ఎన్నుకున్న మార్గాన్ని విడిచిపెట్టడు అటువంటి పట్టుదల కొంతమంది మూర్ఖపు పట్టుదలగాను ఉండి నడువుకు బిగించేసి ఇదిగో నేను ఇప్పుడు దీన్ని ఏమైనా సాధించేస్తాను అని పెద్ద హడావిడి చేస్తాడు దీనికి ఆరంభ సూరత్వము అంటారు కొబ్బరాకు మంట అలా బుస బుసపుతో మండిపోయి రెండు నిమిషాల్లో చల్లారిపోతుంది కాటాకు కూడా అంటారు టాటాకు మంటలా భక్తి టాటా ఆరంభ సూరత్వం చాలా హడావిడిగా ప్రారంభం చేసేయటం మళ్ళీ దాన్ని జోలికి రాకపోవడం మర్చిపోవడం ఇంకో దానికైపోవడం అలా ఉండకూడదు చాలా హడావిడిగా ఆరంభం చేసేవాళ్ళు అలాగే ఉంటారు అంచేతనే మామూలుగా ఇప్పుడు క్లాస్కి వచ్చారనుకోండి స్వామీజీ ఏవో డౌట్స్ ఉన్నాయి ఓకే చెప్పండి డౌట్స్ అంటే చాలా డౌట్స్ ఉన్నాయండి డజన్ డౌట్స్ ఉన్నాయి ఓకే యూ స్టార్ట్ విత్ వన్ డౌట్ ఓ డౌట్ చెప్పి ఇప్పుడు మీరేం చేస్తారంటే రేపు రెండు క్లాసుకి అదే మిగిలిన డౌట్స్ అనగారు లేదు ఎందుకంటే ఈ డజన్ డౌట్స్ నేను చెప్పేస్తే ఇంకా మనకి వేదాంతం అంతా తెలిసిపోయిందని ఆయన మొన్న నుంచి మళ్ళీ సంసారంలో పడిపోతాడు అలా తెలిసిపోదు వేదాంతం కొంచెం దాన్ని పెర్సివియరెన్స్ అంటారు అంటే స్టే విత్ మొక్క ఇప్పుడు అరటి పండు ముగ్గాలి అరటి కాయ ఉంది పండు ముగ్గాలి ముగ్గాలంటే దానికి అలా చూస్తూ కూర్చుంటే ముగ్గుతుందా కంగారు కంగారుగా అలా స్లోగా ముగ్గుతుంది కాబట్టి పట్టుదల ఎలాంటి పట్టుదలంటే చాలా పెద్ద ఎత్తున ఆరంభం చేసి పట్టుదల కాదు అలాంటి పట్టుదల కాదు చిన్నగా ఆరంభం చేసి అలాగా లాంగ్ టైం దీర్ఘకాలము విడిచిపెట్టకుండా అదే లెవెల్లో సాగించుకుంటూ పోయేటువంటి పట్టుదల అలాంటి పట్టుదల కావాలి అటువంటి పట్టుదల ఎత్తుడు కూడా చాలా అర్థహాసంగా ఉండదు కామన్ క్వయత్గా ఉంటుంది చాలా కామ్గా ఉంటాడు మనిషి కానీ విధులు పెట్టడం దాన్ని దానికి ఒక పేరుంది సంస్కృతంలో రెండు పదాలు ఉన్నాయి ఒకటి అధినీవేశము అని ఒక పదము వ్యవసాయము అని ఇంకో పదము సంస్కృతంలో తెలుగులో కాదు తెలుగు వ్యవసాయం అంటే అగ్రికల్చర్ అది కాదు సో గీతలో వ్యవసాయ శబ్దాన్ని అర్థంలో వాడతారు పట్టుదల స్థిర స్థిరంగా లాంగ్ టైం దీర్ఘకాలము నైరంతర్య విడిచిపెట్టకుండగా ప్రేమగా దాన్ని బాగా సాగించాలి భగవద్గీత క్లాసుకి మొదటి రోజు ఏ ఉత్సాహమో ఆరు నెలల తర్వాత కూడా అదే ఉత్సాహాన్ని మీరు మెయింటైన్ చేస్తే దానికి అధినివేశము అనవచ్చు సో అటువంటి అధినవేశము ఉండాలి ఈశ్వర దేనికి అధినివేశము అంటే మన హృదయములను ఈశ్వర భావనతో నింపుకుంట మర భావన అంటే ఎలా ఉంటుందో చెప్తా చూడండి ఇప్పుడు ఏదైనా ఒకటి చూశారనుకోండి ఇప్పుడు గులాబీ పువ్వు చూశారనుకోండి చూడగానే ఆహా ఏమి సౌందర్యము దీని ఎందు ఈశ్వరుని యొక్క విభూతి పట్టొచ్చినట్లు కనపడుతుంది సూర్యుడు ఉదయించే సూర్యుణ్ణి చూశారనుకోండి ఏమి సౌందర్యము గొప్ప గొప్ప దృశ్యము ఆ ఈశ్వరుని యొక్క విభూతి అనంతమైన ప్రకాశించే చంద్రుణ్ణి చూశారనుకోండి ఆహా ఏమి సౌందర్యము ఈశ్వరుని యొక్క విభూతి ఎంత బాగుందో పక్షి ఎగురుతున్న పక్షిని చూశారనుకోండి ఆ పక్షి చూడండి దాని సామర్థ్యం దాని శక్తి మీరు ఎగరగలరా పక్షి ఎలా ఎగురుతుందండి పైన గ్రావిటీని డిఫై చేస్తూ పైన అలా అలవోకగా ఎగురుతూ పోతుంది ఈ పక్షులు ఈ అట్లాంటిక్ సముద్రాన్ని క్రాస్ చేస్తాయి తెలుసాను అక్కడ న్యూయార్క్ దగ్గర అక్కడ జల ద్వీపం ఉంది అక్కడ బయలుదేరతాయి బయలుదేరి బ్రిటన్ వస్తాయి మామూలుగా మీరు జెట్ ఎయిర్లైనట్లో కూర్చుని తొమ్మిది గంటలు ఎనిమిది గంటలు ప్రయాణం చేస్తే వస్తారు బ్రిటన్ను అవి బ్రిటన్ వస్తాయి కొంచెం సవకాశంగా వస్తాయి మీరు పడితే కనగాను పడవు అవి అక్కడ బయలుదేరుతాయి న్యూయార్క్ అక్కడ ఆ ఏరియాలో బయలుదేరుతాయి నార్త్ అమెరికన్ కాంటినెంట్లో ఆ కార్నర్లో బయలుదేరుతాయి బయలుదేరారు అలా ఎగిరి రెండు రోజులు మూడు ఇంకా మధ్యలో దిగడానికి లేదు అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది ఎగిరి బ్రిటన్కి వస్తాయి ఏవి శక్తి వాటిది చూడ్డానికి సన్నగా పొడుతూ ఉంటాయి రెండు రెక్కలు ఇలా ఇలా ఊపుకుంటా అది విభూతి ఎంత అద్భుతమైన విభూతి ఈశ్వరుడు మీకు దాంట్లో కనపడకపోతే ఇంకెక్కడ కనపడతాడు ఈశ్వరుడు చీమలు ఎంత ఎన్ని తెలివితేటలు వాటికి చీమలకి ఎంత శక్తి ఎంత అది కంబై కలిసి పనిచేసే లక్షణం చీమల్లో సోషల్ లైఫ్ ఎంత పకడ్బందీ అయిన సోషల్ లైఫ్ ఉంటుందో ఆశ్చర్యం కలుగుతుంది చీమలో సో ఈ విధంగా సో ప్రతి ప్రాణి ఎందు ప్రతి ఇటువంటి విభూతులు అన్నిటి ఎందు ఉన్నాయి కానీ ఈ యోగంలో ఈ అధ్యాయంలో ఇటువంటి విభూతుల్ని చెప్పబోతున్నారు సో ఆ స్థానం దర్శనం కనబడిన వెంటనే హృదయము ఈశ్వర భావనతో నిండుట అది దాన్ని మద్భావన అంటారు మీకు ఒక మనిషి కనబడ్డాడు అనుకోండి కనబడిన వెంటనే వీడు మిత్రుడు లేక శత్రువు అని మీకు భావన కలిగిందనుకోండి దాన్ని సంసార భావన అంటారు ఈ మ్యాన్ ఈస్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ ప్రతి మనిషి హృదయంలో ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు అని మీరు భావన చేశారనుకోండి దానికి ఈశ్వర భావన మనం దేవాలయానికి ఎందుకు వెళ్తాం ఈశ్వర భావన నిర్మాణం చేయటం కోసమే దేవాలయానికి వెళ్తారు అసలు ముందు దీన్ని గమనించండి దేవాలయానికి వెళ్ళేది ఏదో దేవుడికి ఉపకారమనో మరొకళ్ళకి ఉపకారమనో కాదు అదే ఏదో కోరికలు తీసుకోవడం ఓటిచ్చి కోరికలేము అలా తిరిగిపో యు యూ గెట్ వాట్ యూ డిజర్వ్ ఇంకే అలాగే మూడు సార్లు చక్కలు కొట్టేసి వచ్చేసి లడ్డు తినేస్తే కోరికలు తినిపితాయా కౌన్ బోద ఇట్స్ నాట్ లైక్ దాట్ ఏదో అలా అంటారు తాయిలం తాయిలం చూపిస్తేనైనా ఒకసారి ప్రదక్షిణం చేస్తాను అలా చెప్తారు you get what you deserve ippudu nenu devudiki pradakshinal road ani chesano first fast mark vachindanno adu kada adi vaadi yokka buddhi la budhim untadi bhakti lakshana adhi road ani pradakshinal cheyadam valla fast mark raaledu kashtapadi sadhukuni road ani pradakshinal cheyabattu fast mark vachchu kashtapadi sadhukuni kashtapadi sadhukokunda road ani pradakshinal cheyisste fast mark vachchustundi you get what you deserve you and the step for you desire what you deserve and then one more step you need not desire just to deserve that is enough deserve no more door ka ka but in behavioral yaane ki man endu velta poondre eppudu market tho gaane road meedha gaane intlo gaane eppudu samsara bhavalo thonde manasu nendividu baaju ke stole gaane maavar uthvastha ఈ భార్యని కట్టుకున్న భార్య కాబట్టి ప్రేమించాలా లేకపోతే మామగారు ఏమో సరిగ్గా ట్రీట్ చేయలేదు కాబట్టి వీళ్ళ మీద ఏమైనా కొంత కోపం చూపించాలా ఈ ద్వైభీ భావనలో కొట్టుపట్టు రాకుతూ ఉంటాయి లేకపోతే మూడు మరొకటి సంసార భావన అలాగే ఉంటుంది అదే దేవాలయానికి వెళ్ళడం కొన్ని విధంగా యొక్క మధుర సుందరమైన రూపం కనపడితే ఓహో కృష్ణుడు ఎంత ఎంత మధురమైన రూపము అని ఒక్కసారి మనస్సులో శ్రీకృష్ణ భావన కలుగుతుంది ఈశ్వ చిత్తము ఈశ్వర భావనతో నిండుతుంది పోనీ ఒక నిమిషమో అర నిమిషమో అందుకోసం వెళ్ళాం ఈశ్వర భావన హృదయంలో రావడం కోసం దేవాలయానికి వెళ్ళాలి నిజమైన తీర్థయాత్ర చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి అనుకూల ప్రతికూల పరిస్థితుల గురించి ఎక్కువ కంప్లైంట్ చేయకూడదు మీరు ముందు చూసుకోవాలి ఎంతవరకు మీకు తట్టుకోగలుగుతారో అది చూసుకుని కంప్లైంట్లు మరి ఎక్కువ చేసుకోకుండా ఎందుకంటే కంప్లైంట్లు అలా చేసుకుంటూ పోతే మీకు సంసార భావనతో నిండిపోతుంది మనస్సు ఈశ్వర భావన కలగనే కలగ అంచేత తిరుపతి వెళ్ళినప్పుడు టీటీడీ గురించి కాకుండా వెంకటేశ్వర స్వామితో మనస్సు నింపుకోవాలి టీటీడీతో నింపుకున్నాడని పొందే అన్ని కంప్లైంట్సే వెంకటేశ్వర స్వామితో నింపుకుంటే ఈశ్వర భావన కాబట్టి దేవాలయానికి వెళ్ళేది అందుకోసం ఈశ్వర భావన కోసం తర్వాత ఒకప్పుడు అక్కడికి వచ్చి వాళ్ళందరూ అటువంటి వాళ్ళు వస్తారు కాబట్టి ఆ చుట్టూ ఉండే కూడా ఈశ్వర భావన ఉండి ఉంటుంది టాక్మేల్స్ అంటారు ప్రతి వాడి ఛాట్టు ఈశ్వరాకారంగా ఉంటుంది కాబట్టి అది మనల్ని కూడా ప్రభావితం చేస్తుంది అందుకోసం దేవాలయానికి వెళ్ళడం సత్సంగానికి వచ్చినట్టుగా కాబట్టి ఇప్పుడు సత్సంగంలో మీరు ఒక గంట నర్సేపు సంసారము మీ సుఖాలు దుఃఖాలు కోపాలు కాపాలు రాగాలు ద్వేషాలు అన్ని సస్పెన్స్డ్ అయ్యి ఉంటాయి అన్ని పక్కన పనులు ఉంటాయి తల పైకెత్తకుండా పనులు ఉంటాయి మీరు కొంచెం ప్రసాదం రోడ్లో వేసుకుని రోడ్లు ఎక్కగానే మళ్ళీ వాపసు వస్తాయి అది వేరే సంగతి బట్ అట్లీస్ట్ ఈ వెంటన్న సేపు ఈశ్వర భావన ఇప్పుడు ఈ దీపాన్ని జ్ఞానదీపాన్ని ప్రకాశం అలా వెలిగిట్లా చేసేటువంటి గాలి ఏది అంటే ఆ ఈశ్వర భావనని మనం గట్టిగా నిలబెట్టుకోవాలి అనే అభినవేశం డే ఆఫ్టర్ డే ఈశ్వర భావన ఉండాలి ఈశ్వర భావన లేకుండా రోజు గడిచిపోయింది అనకూడదు దుర్దినం అయిపోకూడదు దుష్టమైన దినం అవ్వకూడదు అంటే ఈరోజు ఒక రెండు నిమిషాలు కూడా ఈశ్వర భావన నేను చెయ్యలేదుగా నిద్రలేస్తూనే సంసారం ప్రారంభం చేశాను మళ్ళీ పడుకు నిద్రపోయాను ఒక్క నిమిషం కూడా నేను ఈశ్వరుని స్మరించలేకపోయాను అంటే దాని పేరు దుర్దినం అటువంటి దుర్దినము నా జీవితంలో ఉండకూడదు అయితే రోజులో ఒక్కసారైనా ఈశ్వరుణ్ణి భావన చేయటం కొన్ని సూర్యోదయము సూర్యాస్తమయము రెండుసార్లు భావన చేయాలి ఏ రోజు ఈశ్వరుణ్ణి రెండు సార్లు కనీసం భావన చేయకుండా ఉంటాను ఆ రోజు దుర్దినం రెండుసార్లైనా మధ్యాహ్నం భోజేసేప్పుడు ఒకసారి భావన చేయరు మూడు పడుకున్నప్పుడు ఒకసారి భావన చేయను ఆ అలవాటు చేసుకుంటూ లేచినప్పుడు లేచుతోనే ఆ ఏమైంది స్కూల్ ఎంత అయింది స్టాక్ ఎక్కడుంది కాఫీ ఎక్కడుంది టీ ఎక్కడుంది ఇవన్నీ అక్కడికి పోవు అవన్నీ ఉంటాయి సంసార భావనలు ఒక్క నిమిషం సేపు ప్రాతస్మరాని ఐశ్వర్యుని ఏదో రూపంగా మీరు ఒక్క నిమిషం సేపు స్మరించడం పేపరికా స్మరించడం కాదు మీరు స్మరించాలి దిగులు వేసుకునే స్వీచ్ని ఒక్కారనుకోండి ఆదేదో ఏమన్నా శివా ఏదో పాడుతుంది అలాగే వేస్తుంది నా అభిప్రాయంలో అలా చేసినట్లయితే మీలో ఒక కాంప్లెక్సెన్సీ డెవలప్ అవుతుంది ఒక అమ్మగారు అన్నారు ఉదయం మా ఇంట్లో భక్తి మ్యూజిక్ తప్ప ఇంకేమీ ఉండదండి అంటే మీ ఇంట్లో భక్తి మ్యూజిక్ సరేనమ్మా మీ మనస్సులో ఏముంది మీ హృదయంలో ఏముంది హృదయంలో ఇచువల్ గా కొంత భక్తులు ఉన్నట్టు అనిపిస్తుంది తర్వాత మెకానికల్ అయిపోతుంది అక్కడ సుప్రభాతం రేడియో సుప్రభాతం పాడుతూ ఉంటుంది వీళ్ళు ఏమో కబుర్లు చెప్తూ ఉంటూ కాఫీ పాడుతూ ఉంటారు